నూట యాభై ఒకటి వీడెవీడ కూచున్నాడు వెడుకతో గద్దె మీద వాడి ప్రతాపముతోడి వరదానసింహము అరయ ప్రహ్లాదుని ఆపదోద్ధారసింహము గిరిపై ఇందిరకును క్రీడాసింహము నిరతి సురల భయ నివారణ సింహము సరిహిరణ్య కశిపూ సంహారసింహము ఇట్ట విశ్వమునకు ఏలిగైన సింహము గట్టిగ శరణాగతుల కాచేసింహము తిటయ వేదాలలోని తెరవేట సింహము నెట్టుకొనిన దురిత నివారణ సింహము అంచల మూడు మూర్తులకు ఆధారమైన సింహము పంచల మునుల భాగ్యబలసింహము పొంచి శ్రీవేంకటాద్రికి భూషణమైన సింహము చెంచుల అహోబలపు శ్రీనారసింహము